ప్రార్థన చేద్దాము స్తోత్రం నాయన పరిశుతుడా మైమోనతుడా సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభావ నీకే వందనాలు నా తండ్రి కొట్లాది వందనాలు ప్రభ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభావ నీ కృపలు మమ్మల్ని ఎంతగానో ఏసు ప్రభ ప్రేమించి భద్రపచ దేవానికి స్తోత్రం చెల్లిసినాం లెక్కలనిస్తులు స్తోత్రాలయ్యా ప్రభావ ఈ రాత్రి కాలంలో ప్రభ వచ్చే బిడలు పతొక్క బిడను దీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభా వలకు ఆటంకాలను పతొక్కని బలపరచండి దీవించండి ఆశీర్వదించి మీరు రాకడకే నా ప్రభ సర్వశక్తి మంత్రి జీవంగల దేవానికి వందనాలు పాఠాల దర్మించిన మై పొందండి వాక్య చెతే మీరు మాతో మాట్లాడండి ప్రభా ఈ జీవైన వాక్ ఎసు ప్రభా మా హృదయాలను మా బంధకాలను తెంపివేస్తుంది ప్రభ మా హృదయాలను ఎసు ప్రభా ఇంకా ఉజ్జీవింపజేసి ఇంకా సేవల బలంగా వాడుకుంటాం ప్రభా అలాంటి శక్తి నీలో ఉంది ప్రభాని వాక్యాలను ప్రభా పత ఒక్కని బలపరిచి దీవించి ఆశీర్వదించి నీరాకడికి మమ్మల్ందరూ సిద్ధపరచుకోండి ప్రభావ ఆ ఏసుకృష్ణ నావన్న పత దీవించండి ఆశీర్వదించి నేను రాక్కడికి సిద్ధపరుచుకోమని ఏసుకృశం తండ్రి ఆ నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా నిత్య జీవార్థమై నవినీ నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా నిత్య జీవార్ధమై నవిని శాసనములు రుద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా నిత్య జీవార్థమైన వినీ శాసనములు నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నాతోడై కాపాడుచున్నావు నీవు ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నాతోడై కాపాడుచున్నావు నీవు నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నిత్యమైన కృపతో నన్ను బలపరచి హనతను దీర్ఘాయువును దయచేయువాడవు నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా నిత్య జీవార్థమైన విని శాసనములు నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు ప్రగతి పదములో నను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా నిత్య జీవార్థమైన విని శాసనములు నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా నిత్య శ్రీయోనులో నీతో నిల్లుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు నిత్య స్థియోనులో నీతో నిల్లుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు మహిమ గలి గిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు మహిమగలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు నీతి న్యాయములు జరిగించు నాయి సయ్య నిత్య జీవార్థమైన వినీశాసనములు నీతి న్యాయములు జరిగించు నాయసయ్య నిత్య జీవార్థమైన వినీశాసనములు వృద్ధి చేసి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో నీతి న్యాయములు జరిగించు నాయసయ్య నిత్య జీవార్థమైన వినీ శాసనములు నీతి న్యాయములు జరిగించు నాయసయ్య నిత్య జీవార్థమైన వినీశాసనములు వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసి ప్రతివాది తంత్రములను రాజ్యదండముతో నీతి న్యాయములు జరిగించు నాయ ప్రైజ్లా మన ప్రభువును రక్షకుడినటువంటి యశు క్రీస్తు వారి ప్రశస్తమైన నగంలో మీ అందరికీ శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడా ప్రేమ కనికరం కలిగిన దేవా కృప కలిగిన మా తండ్రి సర్వశక్తి మంతుడ సర్వాధికారి మహాగణుడ మహోన్నతికి ఎంతగానో స్థుతులు స్తోత్రములు ప్రభావ ఈ గడిచిన కాలం తండ్రి నాయన నీ ఉచితమైన కృపతో నీ అపార్మంట్ ప్రేమ కనికరములతో మీ వాత్సల్యంతో ప్రభావం కూడా తండ్రి కాచి కాపాడినందుకే మీకు స్తోత్రములు యోగ్యత లేని ప్రభావం మనందరినీ సజీవంగా ఉంచినాయి నా తండ్రి రాత్రి కాల సమయంలో ఈ సన్నిధిలో ఈ విధంగా చేరినైనా నేను స్థుతించటకు నీ స్వరం వింటకు నీ మొర పెట్టుకుంటకు మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది అంతండి ఇది ఈ సమయంలో ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరు మాకు ఉండండి అయినా ప్రభా మీరేనైనా మీ సన్నిధిని మాకు తోడుగు ఉంచండి ప్రభా వాక్యం చెప్పిన నన్ను జ్ఞాపకం చేసుకునండి మీ ఆత్మతో నింపండి నూటిని మీ బొరగా వాడుకొని మీరేం మాట్లాడమని మీరేం మహిమలు థర్టీ నైనా నా ఆలోచన తలంపులన్నీ కొట్టి వెండి ప్రభావ నీ ఆత్మకార్యం జరిగించము ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తను రోమిలకు రాసిన పత్రిక నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం భోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఒక వాక్యం చదువుకుంటాం ఈ వాక్యం చదువుకోక ముందు ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను ఇదేంటిదంటే దేవుడు ఎలాంటి వారిని ఆయన పరిచయ కొరకు ఏర్ప ఎన్నుకుంటాడు దేవుడు ఎలాంటి వారిని ఆయన పరిచర్యలో బలంగా వాడుకుంటాడు ఆయన తన పనికి ఒక వ్యక్తిని వాడుకోవాలంటే వాళ్ళ నుంచి ఆయన ప్రాముఖ్యంగా ఎటువంటి గుణగణాలు ఎటువంటి ఆలోచన విధానము ఆయన ఆశిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం కొంత క్లుప్తంగా ధ్యానిస్తూ ఈ ఈ అంశం చెప్పాలంటే కొంచెం కష్టమే ఎందుకు అనంటే దేవునిలో బహుబలంగా వాడబడిన వాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే ఇటువంటి చెప్పగలరు అలాంటి అనుభవం లేని మాటలు చెప్పలేడు కానీ ఎందుకు ఈ అంశాన్ని నేను తీసుకున్నానంటే నాకు ఆశ నాకు ఆశ ఆసక్తి ఉంది దేవునిలో బాగా వాడబడాలి దేవునికి మహిమకరంగా జీవించాలి అనే పరిచర్ చేయాలి అనేటువంటి ఆశ నాకుంది ప్రభు నేను ఎలా నిన్ను సేవించాలి ఎలా నిన్ను నేను మయంపరచాలి ఎలా ప్రభు నేను ఎలా ఉంటే నువ్వు నన్ను పరిచయలో వాడుకుంటావు అని ప్రభు నేను అడిగినప్పుడు ఆ ప్రభు నాకు ఇచ్చిన సమాధానాన్ని ఈ రోజు వాక్యంగా మీతో నేను పంచుకోవాలని నష్టపడుతూ ఉన్నాను దాంట్లో భాగంగానే రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే కాబట్టి సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలోను ఆయనకు సమర్పించుకుంటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు ఇట్టి సేవ మీకు ఉత్తమమైన యుక్తమైనది అదే రీతిగా రెండో వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ముగుట వలన రూపాంతరం పొందండి ఇక్కడ ఆపుస్తులేని పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ అంటున్నాడు సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి మీ శరీరాలని ఆయనకు సమర్పించుకోమని దేవుని వాత్సలను మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను ఇటు సేవ మీకు యుక్తమైందని పౌరు భక్తులు చెబుతున్నాడు పౌరు భక్తులు వాళ్ళకి చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మీరు అప్పగించుకోవాల్సిన దేవునికి ఏంటిదంటే మీ యొక్క శరీరాలను మాత్రమే మీ శరీరాలను మాత్రమే దేవునికి అప్పగించుకోండి అంతేగాని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క తలంపుల్ని లేకపోతే మీకున్నటువంటి ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి కదా మన మనసులో ఉండే మన కోరికలు ఉంటాయి అవేవి మీరు మీ సమర్పించుకోవాల్సింది మీ శరీరాలని ఎవరిని దేవుడు గొప్పగా ఆయన పరిచయలో వాడుకుంటాడు అనంటే ఎవరైతే వాళ్ళు దేవునికి సమర్పించుకుంటారు ఎవరైతే వాళ్ళు దేవునికి తమ తాము అప్పగించుకుంటారో వాళ్ళని మాత్రమే దేవుడు వాడుకుంటాడు అలా కాకుండా ఆయన మన యొక్క శరీరాలను మాత్రమే కాకుండా మన యొక్క ఆలోచన విధానం ఉంటుంది మన మన కొన్ని కొన్ని ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని మన హృదయాల్లో కొన్ని ఉంటాయి నేను ఈ పని చేయాలి నేను ఆ పని చేయాలి నేను అలా చేయాలి ఇలా చేయాలి దేవుని కోరకు నేను ఇది చేయాలి అది చేయాలని మనం అనుకుంటూ ఉంటాం ఇలా అనుకుంటూ వీటిని తీసుకొచ్చి దేవుని మీద రుద్దులం అనుకోండి దేవునికి దేవునికి ఇవి తీసుకొచ్చి ఆయన దగ్గర రుద్దితే మన ఆలోచన విధానాన్ని దేవుడి మీద పెడితే దేవుడు అంగీకరించాడు మనల్ని మనం అని సమర్పించుకోవాలి ఆయన ఏదైతే మనకు అప్పగిస్తాడో ఆయన ఏదైతే మనకిస్తాడో మన మన చేయాలనుకుంటాడో అది మనం చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు అది మనం చేసినప్పుడు దేవుడు మయం పరుస్తూ ఉంటాడు ఆయన ఏ పని అయితే మనకు అప్పగిస్తాడో ఏదైతే మన చేతికి అప్పగిస్తాడో ఆ పని మాత్రం చేసినప్పుడు ఆయన దేవుడు బాగా సంతోషిస్తూ ఉంటాడు అది కాకుండా మన ఆలోచనలు పెట్టి మన తలంపులు పెట్టి మన మన కోరికలన్నీ తీసుకొచ్చి పెట్టి దేవుడు చెప్పిన పని కాకుండా మనం ఇంకా మనకు నచ్చింది మనం చేస్తూ ఉన్నాం అనుకో మనకి ఇష్టమైంది మనం చేసుకున్నాం మన కోరిక చూపున మనం చేస్తూ దేవుడు దాన్ని అంగీకరించడు దానికి ఉదాహరణగా నీకు మీకు ఒక విషయాన్ని చూపిస్తాను సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల్లో మనం చూస్తే సమయలు గ్రంథం రెండవ గ్రంథం సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి రెండవ వచనాలలో యహోవ నలు దిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరు ఎందు కాపురముండి ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతను అంటున్నాడు నాతను యహోవ నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయ్యూ నెరవేర్చుమనెను ఇక్కడ దావిదు భక్తుడు ఆయన దేవుడు నలుదిక్కుల చుట్టు చుట్టూరు శత్రువుల మీద దావిదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు దావిద్ ఎలా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు అందరినీ జయించాడు దావిదు ముందుకు రావాలంటే ఎవరికి కూడా ధైర్యం లేదు అటువంటి పరిస్థితులు దావిదు ఉన్నాడు నెమ్మదిగా నిమ్మలంగా ఉన్నాడు అలాంటప్పుడు ఒక రోజు రాత్రి తను రాజనగరంలో ఉన్నప్పుడు ఆయన అంతఃపురం నుంచి బయటకు చూసినప్పుడు దేవుని గుడారం కనిపించింది దేవుడు గుడారం కనిపించినప్పుడు అతను ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందంటనే నాతాన ప్రవక్తను పిలువనంప నేను దేవదారం రాణుతో కట్టిన నగరి ఎందు వాసము చేయుచుండగా నేనేమో పెద్ద అంతపురంలో ఉన్నాను దేవదారు రానుతో కట్టిన అంతపురంలో నేను ఉన్నాను మరి దేవుని మందసమేమో డేరాలో నిలిచి ఉంది అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటిదంటే నేనేమో అంతపురంలో ఉన్నాను దేవుడేమో డేరాలో ఉన్నాడు నేనేందు అంతపురంలో ఆయన ఆయన నన్ను ఇంత గొప్ప చేస్తే నేను అంతపురం ఉండడం ఏంది నన్ను గొప్ప చేసిన వాడు డేరాలో ఆయన కొరకు నేను గొప్ప మందిరాన్ని కట్టియాలి అని ఆలోచన చేసి నాతాను ప్రవక్తను పిలిపిస్తే నాతాను ప్రవక్త అన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఇంతవరకు నీకు తోడుగా ఉండి నడిపించాడు కాబట్టి నీకు నచ్చింది జై నీకు తోచినట్లుగా చెయ్ అని చెప్పి నాతాను ప్రవక్త చెప్పాడు ఎందుకంటే అతను కూడా ఏం తెలియదు కాబట్టి తర్వాత నాలుగవ వచనంలో అయితే ఆ రాత్రి యహోవ వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా ఆ రోజు రాత్రే ఎక్కువ కాలం తడువు చేయలేదు దేవుడు ఎక్కువ కాలం ఆలస్యం చేయలేదు దేవుడు ఎక్కువ కాలం ఆలస్యం చేయకుండా ఆ రాత్రే నాతను ప్రవర్తకు దేవుడు కనిపించి ప్రత్యక్షమై చెప్పింది ఏంటంటే నీవు పోయి నా సేవకుడగు దావితో ఇట్లా నుము యహోవా నీకు ఆజ్ఞాపించిన నీకు ఆజ్ఞ ఇచ్చినది నాకు నివాసముగా ఒక మందిరం నీవు కట్టింతువా అని దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు నాతన్తో చెప్తున్నాడు నువ్వు వెళ్ళి దావితో ఇలా మాట్లాడు యహోవా నీకు ఆజ్ఞాపించినది నాకు నివాసంగా నీవు ఒక మందిరాన్ని కట్టిస్తావా దేవుడు అడుగుతున్నాడు దావి నువ్వు నాకు మందిరాన్ని కట్టిస్తావా ఐగుప్తుల నుండి నేను ఇస్రాయిలను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారంలోనూ నివసించు సంచరించుకుని ఐగుప్తుల నుంచి ఇస్రాయిల్ని తీసుకొచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా డేరాలోనే గుడారంలోనే నివసిస్తూ వచ్చాను అందులోనే ఉంటూ వచ్చాను అందులోనే సంచరిస్తున్నాను ఇస్రాయిల్లతో కూడా నేను సంచరించిన కాలం నా జన్లను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయిలుల గోత్రములలో ఎవరితోనైనా దేవదారు మాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతు అని నేను అని ఉంటున్నా ఇన్ని రోజుల నుంచి నేను డేరాలోనే ఉంటున్నాను ఈశ్వయాల గోత్రములందరితోటి ఏ రోజన్నా సరే నేను మీరు నాకు మందిరం కట్టించలేదే మీరు నాకు మందిరం ఇవ్వలేదే అని నేను ఈ రోజు అడగలేదే మిమ్మల్ని నీ ఒక్కడే కాదు ఇంటి చాలా మంది నన్ను నన్ను సేవించారు నమ్మకంగా సేవించారు వాళ్ళని ఎవరితోటి నేను అడగలేదే ఎప్పుడు నాకు మందిరం కట్టించడం నేను అడగలేదే అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు దేవుడు కాబట్టి నీవు నా సేవకుడకు దావితో ఇలాగు చెప్పుము దేవుడు అంటున్నాడు దావితో ఇలా చెప్పు సైన్యములక అధిపతి యహోవ నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల నిన్ను గొర్రెల దొడ్డిలో తీసి ఇస్రాయేళ్లను నా జనుల మీద అధిపతిగా నియమించి నీవు నీ పరిస్థితి ఒకప్పుడు జ్ఞాపకం చేసుకో నువ్వొకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నావు గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను నేను తీసుకొచ్చి నా జనుల మీద అధిపతిగా నియమించాను రాజుగా చేశాను ఎందుకు రాజుకు తర్వాత ఏం చెప్తున్నాడు నీవు పోతు నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను ఏమంటున్నాడు నువ్వు వెళ్ళే ప్రతి చోట దావిత్తు అంటున్నాడు నువ్వు ప్రతి చోట నీకు తోడుగా ఉన్నాను ఉండి నీ శత్రువులందరి మీద నీకు విజయాన్ని అనుగ్రహించను ఎవ్వరు కూడా నీ ఎదుట నిలబడకుండా వాళ్ళందరినీ నిర్మూలన చేశాను లోకములో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేశారు ఎవరికి గొర్రెల కాపురమైన నీకు అది నీ శక్తి వల్ల వచ్చింది కాదు నీ ఘనత నీకు బలం వల్ల వచ్చింది కాదు నేను నీకు తోడుగా ఉండి నీకు కలుగు చేస్తున్నా నేను కాబట్టి నువ్వేం చేస్తావంటే మరియు ఇస్రాయిలను నా జనులను ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థ నివసించినట్లు దాని ఎందు వారిని నాటి పూర్వము ఇస్రాయిళ్లను నా జనుల మీద నేను న్యాయాధిపతులుగా నియమించిన తర్వాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండానట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను ఏమంటున్నాడంటే దేవుడు నిన్ను నేను గొరెల దొడ్ల తీసుకొచ్చాను నీకు తోడుగా ఉన్నాను నేను రాజుగా చేశాను ఎవరో నెదుటి నిలబడకుండా అందరినీ నిర్మూలన చేశాను లోకంలో పెద్ద పెద్ద వాళ్ళకు కలుగు పేరు నీకు కలుగు ఎందుకు నీకు నేను చేస్తూ వచ్చానంటే ఇస్రాల్లో నా ప్రజలు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు ఏం చేయాలంటే ఇస్రాయల్ ప్రజలు ఇక కదిలింపబడకూడదు వాళ్ళు స్థిరపడాలి దేవుడు వాగ్దానం చేశాడు మీకు వాగ్దాన భూమి ఇస్తానని తీసుకొచ్చాడు ఆయన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నాడు నెరవేర్చబోతున్నాడు మోషని పంపించాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిన దాకా ఆగలేదు ఇస్రాయల్ ప్రజలు మధ్యలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని గొనుగుతూ సనుగుతూ ఆయన్ని శోధించారు అక్కడ కొంతమంది రాలిపోయారు తర్వాత వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత వాళ్ళ దేవతల్ని వీళ్ళ దేవతల్ని పూజిస్తూ దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ కదిలించబడ్డారు శత్రువులకు అప్పగించబడ్డారు శ్రమల ఫలైపోయారు ఇప్పుడు నేను నేను ఎందుకు అనుకున్నాను అనంటే నా ప్రజలు ఇక కదిలించబడకూడదు వారి స్వస్థల మందు నివసించాలి పూర్వం ఇస్రాయల్లో నా అను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి జనులు ఇకను వారిని కష్టపెట్టుకున్నట్లుగా చేసి అంటే దుర్బుద్ధి గల జనులు వారిని కష్టపెట్టకుండా నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఎంతో మంది వారి మీద న్యాయాధిపతులుగా నియమించను కానీ వాళ్ళు ఏనాడు కూడా నాకు తగినట్లుగా లేరు వాళ్ళు కూడా నాకు తగినట్లుగా ఉండలేరు కాబట్టి వాళ్ళ వల్ల నా ప్రజలు మోసపోకూడదు నా ప్రజలు కష్టపడకూడదు నా ప్రజలు కదిలింపబడకూడదు వాళ్ళు నేను ఇచ్చిన వాగ్దాన భూమిలో స్థిరపడాలి వాళ్ళు నాటుకుపోవాలి అక్కడ కదిలించబడకుండా వాళ్ళు నిలబడాలని చెప్పి నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు యహో అనకు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగజేయదును అని చెప్పాడు అంటే నా ప్రజల కోసమే నిన్ను రాజుగా ఏర్పరచుకున్నాను నీ పని నిన్ను నేను ఎందుకు పిలుచుకున్నాను అనంటే నా ప్రజలను పరిపాలించడానికి వాళ్ళు ఇంతకు ముందు బుద్ధిహీనులైన కొంతమంది దుర్బుద్ధి కలిగిన వారి వల్ల వాళ్ళు కదిలించబడ్డారు నా ఎదుటి తప్పు చేశారు వాళ్ళు శత్రులకు అప్పగించబడ్డరు ఎన్నో కష్టాలు పడుతున్నారు స్థిరత్వం లేని వారుగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అలా ఉండకూడదని నా ప్రజలు నేను ఇచ్చిన స్వస్థలంలో స్వాస్థ్యంలో వాళ్ళు నిలబడాలని చెప్పి నిన్ను రాజుగా ఏర్పరచుకున్నాను కాబట్టి నీ యొక్క బాధ్యత ఏంటంటే నువ్వు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు కదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ శత్రువు వాళ్ళ మీదకి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు కదిలింపబడకుండా ఉన్నట్లు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అది నేను నీకు అప్పగించిన పని మందిరం కట్టించడం నీ పని కాదు మందిరం కట్టించడానికి నిన్ను నేరపరచుకోలేదు మందిరం కట్టించడానికి నేను వేరే ఆలోచనలు నాకు ఉన్నాయి నేను సమస్త ఎరిగిన దేవుణ్ణి నేను సమస్తం జరిగించగలిగిన దేవుణ్ణి ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా జరిగించాలో ఎవరి చేత జరిగించాలో నాకు తెలుసు కాబట్టి నేను నీకు అప్పగించిన పనిని నువ్వు చేయి నేను నీకు నిహో నేను నీకు తెలియజేయను నీకు సంతానం కలుగజేయుదు నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను అతడు నామ ఘనత కొరకు మందిరం కట్టించను అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచేదను అని చెప్పి దేవుడు చదువిచ్చాడు అంటే దావిదు మనసులో ఏముందంటే దేవుడు నన్ను ఇంతగా నన్ను ఇంత గొప్పగా రాజుగా చేశాడు నన్ను అంతఃపురంలో తీసుకొచ్చి పెట్టాడు మరి ఆయనేమో డేరాలో ఉంటున్నాడు ఏదో ఒకటి నేను చేయాలని చెప్పి మందిరం కట్టించాలనుకున్నాడు కానీ దేవునికి అది ఇష్టపడలేదు దావిదం వ్యతిరేకమైన కార్యం చేయాలనుకోలేదు దావి దేవుడికి ఇష్టం లేని కార్యం చేయాలనుకోలేదు మందిరమే కట్టించాలనుకోండి దేవునికి కావాల్సిందే దేవునికి కావాల్సిన మందిరమే దేవుడు ఉండాల్సినటువంటి మందిరమే తర్వాత అది నిర్మించబడింది కానీ ఆ పని కొరకు దేవుడానని ఏర్పరచుకోలేదు దావిడేమి దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన చేయలేదు కానీ అది నీ పని కాదు అని చెప్పి దేవుడు చెప్పేశారు క్లియర్ గా నేను ఏర్పరచుకుంది నేను గొర్రెల కాపరిగా ఉన్నవాడిని తీసుకొచ్చి నా జన్ అధికారులుగా నీకు విజయాన్ని ఇచ్చింది నా ప్రజల కొరకే నీవైతేనే జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది నువ్వైతేనే వాళ్ళని కష్టపెట్టకుండా జాగ్రత్త పరుస్తావన్న నమ్మకం ఉంది కాబట్టి నువ్వు వారి మీద జాగ్రత్తగా ఉండి నువ్వు వారి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో నా మందిరము నేను నీ సంతానాన్ని ఏర్పరచుకున్నాను నీ సంతానానికి రాజ్యాన్ని స్థిరపరుస్తాను వారు నాకు మందిరాన్ని కట్టిస్తారు మందిరం కట్టించడం నీ పని కాదని దేవుడు చెప్పాడు కాబట్టి ఇక్కడ దావిదేమనుకున్నాడంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు చేసిన అద్భుతాలను బట్టి తన దేవుడికి ఏదో చేయాలనుకున్నాడు కానీ అది దేవుని ఉద్దేశము కాదు అది దేవుని చిత్తము కాదు కాబట్టి దేవుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాడు దావితో మాట్లాడాడు నువ్వు గొర్రెల కాపరివి నిన్ను నేను హెచ్చించను ద మందిరం కట్టడం నీ పని కాదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాడు అదే పౌరు భక్తుడు చెప్తూ ఉన్నాడు మీరు సజీవ యాపకంగా మీ శరీరంలను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు నేను నీవు అప్పగించుకుంటే నీ ద్వారా ఏం పని చేయించాలో దేవుడికి తెలుసు నేను నీ అప్పగించుకొని ప్రభా నేను నీ పనికి సిద్ధంగా ఉన్నాను నువ్వు వాడుకో అంటే ఎలా వాడుకోవాలో తెలుసు అంతేగాని ప్రభావిని ఇది చేస్తాను నేను అది చేస్తాను నన్ను నీస్తు తీసుకొచ్చి దేవుని మీద పెడితే దేవుడు అంగీకరించడు అదే దావి దావిదు విషయంలో జరిగింది మనం చూస్తాం అదే పౌలు విషయంలో కూడా మనం చూస్తాం కొత్త నిబంధనల్లో పాత నిబంధనల్లో దావి కొత్త నిబంధనలో మనకి ఉదాహరణ పౌలే అదే అపస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒక్క వచనాల వరకు ఉంటుంది గనుక నీవు తడవు ఎందుకు లేచి ఆయన నామములు బట్టి ప్రార్థన చేసి అపస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం పదహారు వచనంలో ఇక్కడ రాయబడిన మాటలు గనుక నీవు తడవు ఎందుకు లేచి ఆయన నామములు బట్టి ప్రార్థన చేసి బాపీసం పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని అంతట నేను అనగా పౌలు గారు ఎరుషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని తోచుకుని ఈయన వెళ్ళాడు అక్కడ ప్రభువు కనిపించాడు అతనికి కళ్ళు కనిపించకుండా పోయినాయి ప్రవక్త ఆయన వచ్చాడు అక్కడ ప్రార్థన చేశాడు ప్రార్థన అనన్య అనన్య వచ్చాడు ప్రార్థన చేశాడు తర్వాత అతనికి బతీసం తీసుకున్నాడు తిరిగి ఎరుశీలేంకు వచ్చాడు ఎరుశీలేంలో దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరవశనై ప్రభువుని చూశాడు ప్రభువుని చూసి అంటున్నాడు ప్రభు అప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువు అప్పుడు ఆయన నీవు త్వరపడి ఎరుశలేము విడిచి శీఘ్రముగా వెళ్ళము నన్ను గూర్చి నీ వీచు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను ఈయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఏమైనా సమాధానం ఇచ్చాడు నువ్వు త్వరపడి ఎక్కువ ఆలస్యం చేయొద్దు ఎమ్మటే ఇమీడియట్ గా నువ్వు విడిచిపెట్టి శీఘ్రంగా వెళ్ళిపోను ఇక్కడి నుంచి వెళ్ళిపో నన్ను గూర్చి నీ వేచు సాక్ష్యం వారు వారితో చెప్పాను అంటే పౌలతో పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నువ్వు నాకు మరుమనసు ఇచ్చావు నాకు రక్షణ ఇచ్చావు నాకు నీ సత్యాన్ని తెలియజేశావు నేను నీ సత్యాన్ని ఇక్కడ ఏరుశీలంలో ప్రకటిస్తాను నీ సాక్షిగా నేను ఉంటాను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అన్నాడు నీవు ఇచ్చే సాక్ష్యము ఎవ్వరూ అంగీకరింపరు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు తర్వాత పౌలేమంటున్నాడు పంతొమ్మిది వచ్చినాడు అందుకు నేను ప్రభు ప్రతి సమాజ మందిరంలోనూ నీ ఎందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయిచు పొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తని డు నేను ప్రతి సమాజ మందిరంలో నీ నీ ఎందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా చెరసాలలో వేసి కొట్టించాను అంద సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు అందరినీ కొట్టించాను సంగతి వాళ్ళకి తెలుసు తర్వాత స్టెఫన్ను చంపించినప్పుడు ఆడ రక్తం చెందించినప్పుడు అందుకు నేను సమ్మతించాను నేను అక్కడే ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు అయినా కంటే దేవుణ్ణి రివర్స్ లో కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు ప్రవ్వని ఇంత క్రూరంగా ఉండేవాడిని నీ నీ నీ నీ నీ యొక్క శిష్యుల పట్ల నీ ఎందు విశ్వాసం ఉంచిన వారి పట్ల నీ బిడ్డల పట్ల నేను ఇంత క్రూరంగా ఉండేవాడిని చూడండి ఇప్పుడు నేను మారిపోయాను నేను ఇంకా ప్రభుని తెలుసుకున్నాను అని సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను ప్రభు నేను ఇంత క్రూరుణ్ణి నేనే మారిపోయానంటే అందరూ నమ్ముతారు అప్పుడు అందరినీ తట్టు తిరుగుతారు అని ఆలోచనలో ప్రభులుకున్నాయి ఆ విషయాన్ని ప్రభువు చెప్తా ఉన్నాడు ప్రభు నేను ఇలా చెప్తున్నాడు నా సాక్ష్యం ఇది అని చెప్తున్నాడు కానీ ప్రభు అన్నాడు అందుకు ఒప్పుకొనే ఒప్పుకోలే ఏమంటున్నాడు ఇరవై ఒక్క వచ్చిన వెళ్ళుము నేను దూరముగా అన్ని జన్లు ఎందుకు నిన్ను పంపుతునని నాతో చెప్పాను అంటే పౌలు తలంపులు ఒకటి పౌలు ఆలోచన ఒకటి కానీ దేవుడు పౌల్ని పిలిపించుకుంది ఏర్పరచుకుంది ఇంకొక పనికి మొట్టమొదటి పౌలుంది తన స్వబుద్ధి ఆయన ఆలోచనది ప్రభు కోసం ఎలా పనిచేయలేదు అది ఆయన ఆలోచన దేవునికి దేవునికి ఇష్టమైన ఆలోచన కాదది అందుకే ప్రభు అన్నాడు నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు వెళ్ళిపో నువ్వు చెప్పే సాక్ష్యం ఎవరు వినరు నేను నేను వేరే పనికి ఏర్పరచుకున్నాను నీకు అనుజనం లేదు పంపుతాను దూరంగా నేను అనుజం లేదు పంపుతాను ఎరుసలేమ్ చేయాల్సిన వారు వేరే ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మీ పని ఇక్కడ లేదు నీవు ఇక్కడ అవసరం లేదని చెప్పి దేవుడు అక్కడి నుంచి పంపించాడు పౌలు చేయాలనుకున్న పనుని ఒకటి కానీ దేవుడు అతని పట్ల ఉద్దేశించిన పని వేరొకటి అందుకే ప్రభు ఏ మాత్రం కూడా అంగీకరించలేదు పౌలు చేయాలనుకున్న కూడా ఇంత చెడ్డ పని కాదు దేవునికి వ్యతిరేకమైన పని కాదు దేవుని పరిచర్య అది కూడా దేవుని నిమిత్త సాక్ష్యం చెప్పాలనుకున్నాడు పౌలు దేవునికి వ్యతిరేకమైన కార్య దేవుని కోసమే చేయాలనుకున్నాడు కానీ దేవునికి ఇష్టమైన కార్యం అది కానే కాదు పౌరుని దేవుడు అందు కొరకు ఏర్పరచుకోలేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు నా విధి జరిగింది అదే నువ్వు మందిరాన్ని కట్టిస్తావా నాకు నువ్వు కట్టి నువ్వు కాదు కట్టించేది నిన్ను ఏర్పరచుకున్న పని వేరే నేను నా జన్మల కొరకు నేను నేర్పరచుకున్నాను నా జన్ల కొరకు నీకు జయాన్ని ఇచ్చాను నా జన్మల కొరకు నీకు ఘనతను ఇచ్చాను కాబట్టి నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో వాళ్ళు కదిలింపబడకుండా జాగ్రత్తగా చూసుకో పౌలు కూడా అంతే నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్తే ఎవరు వినరు నిన్ను నేను ఇక్కడ నిన్ను నిన్న గాతి నేను ఏర్పరచుకోను ఇక్కడి నుంచి వెళ్ళుకో అని చెప్పి చెప్పాడు అంటే వీళ్ళిద్దరు కూడా వాళ్ళు దేవుని కొరకు ఏదో చేయాలని చెప్పి ఏదో వాళ్ళ సొంత ఆలోచనలో పెడితే దేవుడు దానికి అంగీకరించలేదు వాళ్ళని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న పని వేరే అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు చాలా స్పష్టంగా వాళ్ళతో మాట్లాడాడు చాలా స్పష్టంగా వాళ్ళు చూపించాడు ఎక్కడ కూడా దడవు చేయలేదాయను ఎక్కడ కూడా ఆలస్యం చేయలేదాను వాళ్ళ ఇరువురికి వలన ఆసక్తి ఒకటే దావిధికైనా పౌనికైనా వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఇరువురిలో వాళ్ళిద్దరిలో ఉన్నది ఒకటే ఆసక్తి దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి కానీ వాళ్ళ తెలియంది ఏంటంటే దేవునికి ఇష్టమైందా కాదా ఈ దేవుని చిత్తానుసారమైందా కాదా దేవునికి అంగీకారమైందా కాదా వాళ్ళు దేవునికి ఇష్టమైందా అనుకున్నారు కానీ దేవుడు వాళ్ళు నేర్పరుచుకున్నాడు కాబట్టి వాళ్ళకైనా వాళ్ళిద్దరు కూడా ఆయనకి ప్రేమైన వారు కాబట్టి మిమ్మల్ని మేము ఏర్పరచుకోలేదు మీరు మీ పని వేరే ఉంది మీ మిమ్మల్ని వేర్పరచుకునే ఉద్దేశం వేరే అని చెప్పి వాళ్ళతో ఆలస్యం చేయకుండా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు వాళ్ళు విదేత చూపించరు కానీ అవిధేత చూపించలేదు పౌరు దేవుడు మాట్లాడినట్టుగా ప్రభువు మాట్లాడినట్టుగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆయనకి అక్కడ తడవ చేయలేదు అక్కడ ఉండే ఆయన ఏమీ ఎక్కువసేపు అక్కడ కార్యకలాపాలు చేయలేదు దావిధి కూడా తను కట్టాలనుకున్న మందిరం ఆలోచన కూడా ఆపేశాడు కానీ ముందు కొనసాగించలేదు దాని గురించి ఏం ఆలోచించలేదు దేవుడు మాట్లాడిన తర్వాత వాళ్ళు విదేత చూపించారు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేసినప్పటికీ దేవుడు మాట్లాడిన తర్వాత వాళ్ళు విధేత చూపించారు వాళ్ళు ఇచ్చిన పనిని తుదమట్టుకు కూడా చక్కగా నెరవేర్చి మంచి భక్తులుగా బైబుల్లో నిలబడ్డారు కాబట్టి ప్రభు మనల్ని వాడుకోవాలనంటే ప్రభు మనల్ని ఉపయోగించుకోవాలి అనంటే మనలో ప్రాముఖ్యంగా ఉండకూడదు ఏంటిదంటే మన స్వబుద్ధి మన స్వబుద్ధిని ఎప్పుడు కూడా మనం ఆధారం చేసుకోకూడదు మన స్వబుద్ధితో మనం దేవుని దగ్గరికి వెళ్తే మన తలంపులు ఆయన మీద రుద్దితే మన తలంపులు ఆయన మీద పెడితే ప్రభ ఇది బాగుంటుంది ప్రభ ఇది నేం చేస్తాను ప్రభ ఇది ఏం చేస్తాను ప్రభ ఆయన దగ్గరికి వెళ్తే అని ఏమాత్రం కూడా అంగీకరించడు ఒకవేళ అంగీకరిస్తే ఏమవుతుంది తెలుసా అంగీకరిస్తే నువ్వు అతిశయపడతావు అదే ఆయన రోమిలికి పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తాం మొదటి అధ్యాయంలో చూస్తాం మనం రోమిలికి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై అక్కడ రాయబడి ఉంటుంది మాటలు ఏంటంటే ఏ శరీర దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు అంటే ఏ మనిషి కూడా ఎవరు కూడా ఏ శరీరం అంటే ఏ మనిషి కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు అంటే దేవుని ఎదుట గర్వించుకున్నట్లు ఏమంటున్నాడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు ఈ మాట రాయించడం అంటే ప్రభువు మనం తీసుకెళ్లి మన ఆలోచనలో ప్రభు మీద రుదితే మనం ఏమంటాం ప్రభు అయిన ఆలోచనలు అంగీకరించాలంటాం అంటే దాని అర్థం ఏంటిది ప్రభు కంటే కూడా మనం బాగా ఆలోచిస్తామని అర్థం ప్రభు కంటే కూడా మనకు జ్ఞానం ఎక్కువ ఉంది అని అర్థం ప్రభు కంటే కూడా మనకు గొప్పవాళ్ళం అని అర్థం అది దేవుడు అంగీకరించని అంగీకరించడు అందుకే అన్నాడు దేవే శరీరూ దేవుని ఎదుట అతిశయించకుండానట్లు ఎవరు కూడా దేవుని అతిశయించడానికి వీలు ఎవరు కూడా దేవుని ఎదుట అతిశయించకూడదనే జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకుంటాడు ఎందుకంటే జ్ఞానులు ఏమంటారు నా జ్ఞానంతా అయిందని చెప్తారు బలవంతులు ఏం చెప్తారు నా బలం వల్ల అయిందని చెప్తారు అదే జ్ఞానం లేని వాడనుకో నాకు జ్ఞానం లేదు నేను దేవునికి అప్పగించుకున్నాను ఆయనే నడిపించాడు ఆయనే ఆలోచించడని చెప్తాడు అదే బలహీనుడు అనుకో నేను బలహీను దేవుడు నన్ను బలపరిచి వాడుకున్నాడని చెప్తాడు అదే బలవంతుడైతే వాడి స్వబుద్ధి వాడి అదే బల జ్ఞానవంతుడు అయితే వాడి స్వబుద్ధిని దాని వల్లే జరిగింది అనుకుంటాడు కాబట్టి ఏ శరీరం కూడా దేవుడు ఎదుటి అతిశయించకూడదు అది దేవునికి ఇష్టం ఉండదు అది దేవునికి ఇష్టం లేని కార్యము అది జరగకూడని పని కాబట్టి అన్నాడు పౌరు భక్తుడు మీ శరీరాల్ని సజీవ యాగముగా దేవుణ్ణి సమర్పించుకోండి అని మిమ్మల్ని బతిమాలు సేవ మీకు యుక్తమైనది ఇదే మీకు తగిన సేవ మీ శరీరాలను అప్పగించుకోండి మీ శరీరాన్ని దేవుడికి అప్పగిచ్చేసుకోండి ఆయన చిత్తానికి లోబడండి ఆయనకి లోబడండి లోకానుసారంగా ఉన్నమాకండి అదే చెప్తాడు కదా ఈ లోక మర్యాదను అనుసరించమాకండి ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం మీద మీరు తెలుసుకోండి అంతేగాని మీ ఆలోచనలు పెట్టి దేవుని మీద రుద్దొద్దు దేవుడు మీ పక్షాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో దేవుడు నిన్ను ఎందుకు వాడుకోవాలనుకుంటున్నాడో అది మీరు ఎరగండి అది మీరు తెలుసుకోండి అంతేగాని ఈ లోక మర్యాదను అనుసరించద్దు ఉత్తమమైంది అది దేవుని చిత్తం చాలా ఉత్తమమైంది నీ ఆలోచనలు నా ఆలోచనలు ఉత్తమమైనవి కావు నీ ఆలోచనలు నా ఆలోచనలు సంపూర్ణమైనవి కావు అవి అనుకూలమైనవి కావు దేవుని ఆలోచనలు దేవుని తలంపులే ఉత్తమమైనవి అనుకూలమైనవి సంపూర్ణమైనవి అవి తెలుసుకోండి మీరు ఫస్ట్ అని చెప్పి చెప్తున్నాడు ఎందుకు దేవుడు మీ శరీరాలను అప్పగించుకోమంటున్నాడంటే ఆయనకు కావాలి లోకంలో ఆయన పరిచర్ చేయాలన్నా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా మనుషులు కావాలి కాబట్టి దేవుడు కొంతమంది ఏర్పరచుకునే పనులు చేయించుకుంటూ ఉంటాడు అలా కాకుండా మన మనం చేస్తే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా అంగీకరించాడు మా స్వబుద్ధిని తీసుకెళ్ళి అని అంగీకరించాడు అదే విషయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత అంటాడు రొంబిలి రాసిన పత్రిక పన్నెండవ త్యాయంలోనే నాలుగో వచనంలో మూడో వచనంలో తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే మనల్ని ఎంచుకోదగిన దానికంటే కూడా ఎక్కువగా మనల్ని మనం ఎంచుకోకూడదు అంటే మనల్ని మనం తగ్గించుకునే ఉండాలి ఎందుకంటే మనలో ఏమి లేదు గొప్పతనం మనలో ఏది కూడా గొప్పతనం లేదు ఏది చేసినా ప్రభువే చేయాలి ఏమి ఇచ్చినా ప్రభువే ఇవ్వాలి కాబట్టి నేను ఇది చేశాను నేను ఇంతమందికి అది చేశాను నేను ఇంతమందికి సువార్త చెప్పానని లేకపోతే నేను ఇంతమంది రక్షణ నడిపించానని లేదంటే నేను ఎంతో గొప్ప కార్య ప్రభుని బట్టి చేశానని చెప్పి ఎంచుకునదగిన దానికంటే ఎంచుకోకుండా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడుకై తగిన రీతిగా తను ఎంచుకున్న వల్లనని నాకు అనుగ్రహింపబడిన కృపను మీలో ఉన్న ప్రతి వాణితోనూ చెప్పుతున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వారి యొక్క విశ్వాస పరిమాణం ప్రకారం దేవుడు ఇచ్చున్నాడు అదంతా నాలుగో వచనంలో ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఐ అవయములన్నిటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో అంటే ఒక శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి అన్నిటికీ ఒకటే పని ఉండదు అదే చెప్తున్నాడు ఒక శరీరంలో అనేకమైన అవయవాలు ఎలా ఉంటాయో ఈ అవయవంలో అన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో హార్ట్ పని వేరే చేతుల పని వేరే కాళ్ళ పని వేరే లివర్ పని వేరే లంగ్స్ పని వేరే ఒక్కొక్క అవయవం పని ఒక్కొక్క రీతిగా ఉంటుంది అలానే మన పని ప్రభు పని కూడా అలాగే అనేకులమైన మనము క్రీస్తుల ఒక శరీరంగా ఉండి ఒకరి ఒకరము ప్రత్యేకముగా అవయవలమై ఉన్నాం ఒకరి ఒకరం ఏమై ఉన్నాం ప్రత్యేకమైన అవయవలమై ఉన్నాం కాబట్టి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున కృపావరములు కలిగిన వారమై ఉన్నాం ఏమంటున్నాడు దేవుడు దేవుని కృపను బట్టి వేరు కృపావరాలు కలిగిన వారమై ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని దేవుడిచ్చాడు కనుక ప్రవచనం వరం విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము నీకు ప్రవచన వరం దేవుడిస్తే నీకు ఇచ్చిన విశ్వాస పరిమాణం చూపున ప్రవచిస్తా ఉంటాం దేవుడి ఇచ్చిన కొలగి మనం ప్రవచిస్తూ ఉంటాం పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు దేవుడు పరిచర్య అయితే పరిచర్య చేస్తాం ప్రవచనం అయితే ప్రవచిస్తూ ఉంటాం బోధించేవాడైతే బోధిస్తూ ఉంటాం హెచ్చరించే వాడైతే ఉంటాం ఎవడి పనిలో వాడు పని కలిగి ఉంటాం ఎవడి పని వాడు చేసుకుంటూ వెళ్తాం తర్వాత పంచి పెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగించవే ప్రతి ఒక్కడు కూడా ఎలా జరిగించాలి సంతోషంతోనూ జాగ్రత్తతోనూ శుద్ధ మనసుతోనూ చేయమంటున్నారు కాబట్టి ఒకరి పని ఒకరి రీతిగా ఉంటుంది ఇంకొకరి పని ఇంకొకరి రీతిగా ఉంటుంది ఎవరిని మనం కించపరచుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని మనం తగ్గించి చూసుకోవాల్సిన అవసరము లేదు ఇతడి చిన్న పని ఇతర పెద్ద పని మనం ఆలోచన చేయాల్సిన అవసరము మనం వాక్యం చెప్తే అందరూ మారాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళు మారట్లేదు కాబట్టి వీళ్ళు వీళ్ళ శక్తి లేదనుకోవడానికి కూడా ఏమీ లేదు అరిగితే అనుకుంటే ఇర్మియ ప్రవచించిండు మరి ఎంతమంది ఎంతమంది మారారు ఇర్మియ ప్రవచిస్తే అంత మాత్రం అని చెప్పాను గొప్ప ప్రవర్త కాకుండా పోలేదు కదా కాబట్టి అతనికి ఇచ్చిన పరిచర్య హెచ్చరించడమే చెప్పేశాడు అని వెళ్ళి ప్రకటించేశాడు మారడం మారపడం వాళ్ళ ఇష్టం అక్కడ ఫలం రాలేదు కాబట్టి అతనికి ఇచ్చిన పరిచర్య అది కాదంటే తప్పు కదా కాబట్టి ఇచ్చిన పని అది ఎలాంటిదైనా సరే ఎటువంటిదైనా సరే మనం ప్రభు మనకి ఇచ్చిన పని మనం చేయాలి అది మనం గ్రహించి తెలుసుకోవాలి అది ఏది ప్రభు మనకి ఇచ్చాడు మన ప్రభు మనని ఏం కోరుకుంటున్నాడు అలా మనం అడిగి ప్రభు దగ్గర అడిగి తెలుసుకుంటే దేవుడు తెలియజేస్తా ఉంటాడు దేవుడు మనకు చూపిస్తాడు నిన్ను ప్రత్యేకంగా ఈ పని కొరకు నేను నేర్పరచుకున్నాను ప్రత్యేకంగా దీని కొరకు నిన్ను నేర్పరచుకున్నాను ఇందులో వరాన్ని ఇచ్చాను నీకు ఇందులో ఈ కృపావరాన్ని ఇచ్చాను అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు కాబట్టి ఆ ఇచ్చిన దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు మన పరిచరలో ఫలింప చేస్తూ ఉంటాడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు మనం పనిచేసే కొద్ది మనకు జీతం వస్తూనే ఉంటుంది మనం పనిచేసే కొద్దీ మనం ఫలింపు చూస్తూ ఉంటాం శరీరము సంఘం సంఘము కూడా ఏమవుతుంది అభివృద్ధి పొందుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఆయన ఇచ్చిన పని పక్కకు పెట్టేసి ఆయన మన ఉద్దేశించిన పని పక్కకు పెట్టేసి మన సొంత తలంపులు మన సొంత ఆలోచనలు తీసుకెళ్లి ప్రభువు మీద రుద్దితే అని ఏ మాత్రం కూడా అంగీకరించాడు అదే దావిధిలో చూస్తాం మనం పౌరు జీవితంలో కూడా చూస్తాం కాబట్టి ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవంగా ఏర్పరచుకున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్ అప్పగించాడు కాబట్టి ఎవరికి దాని ప్రకారం వాళ్ళు జరిగించుకుని వేల చెప్తూ ఉన్నాడు అదే పౌలు భక్తుడు మళ్ళీ చెప్తారు చూడండి కొరంజలికి రాసిన పత్రిక మొదటి పత్రికలో మూడవ అధ్యాయం ఐదో వచనంలో పౌలు భక్తుడు అంటూ ఉంటాడు కొరంజలికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనంలో అపోలో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితరి అని అంటున్నాడు నేను ఆ పౌలుని అతని అపోలో అతను గొప్పవాడు నేను తక్కువని అని చెప్పుకోట్లేదు నేను నేను గొప్పవాడిని అతను తక్కువని చెప్పలేదు అపోలో ఎవరు పౌలెవరు ఇద్దరు కూడా దేవుని పరిచారకులే వాళ్ళిద్దరు కూడా దేవుని పరిచయం చేసేవాళ్ళే ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితరి అంటే అతను కొంత ఇచ్చాడు నాకు కొంత ఇచ్చాడు మాకు ఇచ్చిన దాని ప్రకారం మీరు విశ్వసించారు అది ఎవరి నుంచి వచ్చింది ప్రభువు అనుగ్రహించింది మాకు తర్వాత ఏం చెప్తున్నాడు నేను నాటితిని ఆరో వచనంలో నేను నాటి అపోలో నీళ్లు పోశాను పౌలైన నేను ఏం చేశాను మొక్క పెట్టాను నేను మొక్క తీసుకొచ్చి నాటాను విత్తనం తీసుకొచ్చి నాటాను అపోలో ఏం చేశాడు నీళ్లు పోశాడు వృద్ధి కలిగి చేసింది ఎవరు దేవుడే దేవుడే వృద్ధి కలుగు చేయకపోతే నేను విత్తనం వేసినా వేస్టే అతను నీళ్లు పోసినా వేస్టే కాబట్టి మాకు ఇచ్చిన పరిమాణం ఏంటిది నాకేమో విత్తనం ఇచ్చాడు నేను విత్తాను అపోలకు ఏమి ఇచ్చాడు నీళ్లు పోశాడు నీళ్ళు నీళ్లు పోసేటువంటి వరం ఇచ్చాడు అతను నీళ్లు పోశాడు కాబట్టి మేమిద్దరం కలిసి పనిచేశాం కాబట్టి దేవుడు ఏం చేశాడు వృద్ధి చేశాడు ఆ మొక్క విస్తరిస్తుంది అని చెప్పాడు కాబట్టి వృద్ధిచ్చే కలుగు చేయు దేవుల్లోనే కానీ నాటి వాళ్ళలోనే నీళ్లు పోయే వాళ్ళను ఏమీ లేదు నీలో నాలో ఏ గొప్పతనము లేదు నీలో నాలో ఎంత మంత మాత్రం కూడా మనం గొప్ప వారం కాము వృద్ధి చేసే దేవునిలోనే కానీ నీలో నాలో నాటు వాళ్ళు కానీ నీళ్లు పోయే వాళ్ళు కానీ ఏమీ లేదు మేమిద్దరం ఒకటే మేమిద్దరం పరిచారకులమే మేమిద్దరం పనివారమే అతడికో పనప్పగి ఇచ్చాడు నాకు ఒక పనప్పగిచ్చాడు మేము చెరవక పని కలిగినాం చెరక పని చేసాం దేవుడే తప్ప ఇంకా అక్కడ మా గొప్పతనం ఏమీ లేదని చెప్పుకొచ్చాడు పౌలు భక్తుడు అని చూసారా అని గ్రహింపు గ్రహింపు పౌలకి నేను విత్తనం పెట్టిన నేను గొప్ప నేను విత్తనం పెట్టకపోతే అపోలో వచ్చి నీళ్లు పోస్తే ఏం ఉపయోగం నీళ్ళు అనుకుని అనుకోలేదు పౌలు అలానే అపోలో కూడా అతను విత్తనం అయితే పెట్టిపోయాడు నీళ్లు పోయిపోతే ఎలా ఫలిస్తది నీళ్లు పోసి నేను కదా గొప్పని అని ఆ అనుకోలేదు నేను విత్తనం పెట్టకపోతే ఆ పోలో నీళ్ళు పోస్తాడు అని పౌలు గర్వించలేదు అదే రీతిగా నేను నీళ్లు పోయిపోతే అతను విత్తనం పెట్టే ఉపయోగం ఏముంది నేను కదా నీళ్లు పోసింది నేను కదా గొప్ప అని ఆ అనుకోలేదు వారి ఇరువురు దేవుని పరిచారకులేదు వాళ్ళ ఇరువులకి దేవుడు ఒక్కొక్క అప్పగించాడు అతను గొప్పవాడు కాదు ఇతను గొప్పవాడు కాదు విడిరూరు పెట్టినా దేవుడు వృద్ధి చేయకపోతే అది వ్యర్థమైన పరిచర్ అది అది వేస్టే కదా ప్రయాసంతో అతను మొక్క అతను విత్తనం పెట్టినా వ్యర్థమైతే నీళ్ళు పోసినా వ్యర్థమే దేవుడు గనక తోడై ఉండకపోతే దేవుడు కనుక ఫలింప చెప్పకపోతుంది అంటున్నాడు అతను తక్కువ కాదు నేను తక్కువ కాదు మేమిద్దరం ఒకటే మేమిద్దరం పరిచారకులమే దేవుడు వృద్ధి చేయించేవాడు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఎవరికి ఏ పరిచర్ అప్పగిచ్చినా అది దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచయం అప్పగిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఒకరినొకరు విమర్శించాల్సిన అవసరము లేదు ఒకరినొకరు మనము తగ్గి తగ్గి తక్కువ చేసి చూడాల్సిన అవసరము లేదు మనం ఏదో కొంచెం ఎక్కువగా ప్రయాసపడుతున్నాం కాబట్టి మనం గొప్ప వాళ్ళం కూడా లేనే లేదు ఐదు ఒకరికి ఇచ్చాడు దేవుడు వాడు పది తీసుకొని వచ్చాడు వాడి తన్న మాట ఒకటే ప్రభు ఏమన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకం ఉంటే కనుక అనేకమైన వాటి మీద నేను నియమించదని ఇంకో వ్యక్తి వచ్చాడు రెండు తలాంతులే ఇచ్చాడు అతనికి అతను రెండు ఇంకో రెండు తీసుకొచ్చాడు మాట మార్చలేదు దేవుడు పొళ్ళు కూడా మార్చలేదు బలా నమ్మకమైన మంచి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటేవి కనుక అనేకమైన వాటి మీద నేను నియమించుతున్నాను పోకుండా అలానే రాయపడతాయి ఇద్దరికి ఇద్దరికి అలానే రాయపడతాయి నీకు ఐదు ఇచ్చాను కాబట్టి నువ్వు ఐదు చేసుకొచ్చినావు కాబట్టి నువ్వు కాదు నీకు రెండే ఇచ్చాను కాబట్టి రెండు చేసుకోవచ్చు నువ్వు గొప్పవడేమి కాదు మీరిద్దరు కూడా నమ్మకంగా చేశారు అది గొప్పతనం అది నేను ఆశించింది మీకు ఇచ్చిన కొంత నేను ఇచ్చాను నీకు ఎక్కువ ఇచ్చాను నీకు కొంత తక్కువ ఇచ్చాను కానీ మీరిద్దరు నమ్మకంగా పనిచేశారు ఇద్దరు నాకు పనిచేసి చూపించారు నాకు ఫలం తీసుకొని వచ్చారు కాబట్టి మీరిద్దరూ నాకు నమ్మకమైన వాళ్ళు అది దేవుడు గొప్ప అంతేగాని నాకు ఐదిచ్చని చెప్పి ఐదు ఇచ్చిన గర్వించాల్సిన అవసరం లేదు రెండిచ్చాడని చెప్పి రెండించిన రెండు ఇచ్చిన వాడు తక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు వారి ఇరువురిని ఒకే దృష్టితో దేవుడు చూస్తాడు ఒకేలాగా దేవుడు చూస్తాడు ఒకే రీతిగా ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే ఆయన కాబట్టి ఇచ్చింది నువ్వు ఇచ్చిన పనే నేను కొద్దిమూరి ఆ చిన్నది ఆయన ఇచ్చిన పని అది చేసాం వెళ్ళిపోయాం కాబట్టి ఆయన ఇచ్చిన పని చేసినప్పుడే దేవుడు మహిం పొందుకుంటూ ఉంటాడు అదే యేసుక్రీస్తు ప్రభార్ అంటారు యోహన్స్ వార్త ఆరోధ్య ముప్పై తొమ్మిదో యసుప్రభు ఏమంటాడంటే నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు యేసుప్రభు అంటున్నాడు నా ఇష్టం ఎవరు యేసు ప్రభు తనంతట తానే అంటున్నమాట ఏ శిష్యుడు కాదు ఏ ప్రవక్త కాదు ఏ రాజు కాదు ఏ భక్తుడు కాదు స్వయాన యేసుకేస్తు ప్రభు అంటున్నాడు నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను ఈ లోకానికి రాలేదు నే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకే పరలోకం నుండి దిగి నన్ను పంపిన వాడిని అనగా దేవుని చిత్తము నెరవేర్చడానికే నేను పరలోకం నుండి దిగి వచ్చాను నేనేదో చేయాలని నేనేదో చేసేయాలని అది నేను రాలేదు నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు తండ్రి చిత్తం నెరవేర్చడానికే నేను లోకంలోకి వచ్చానని చెప్పి ప్రభు చెప్తున్నాను అంటే ఆయన ఒక ఉద్దేశం ఉంది ప్రభుకి ఏంట ఉద్దేశం సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాలి సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిన్నాలి గొప్ప బలియాగం చేయాలి తద్వారా దేవునితో అందరినీ సమాధాన పరచాలి అది ఆయనకి ఎప్పగించబడిన పరిచర్య లోకంగా మా నరూపిగా వచ్చినప్పుడు అది ఆయన చేసుకుంటూ వచ్చాడు అదే అంటాడు యోహన్స్ వార్త అధ్యాయం నాలుగో వచనంలో చేటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితని అంటాడు యేసుప్రభు నీవు నాకు ఇచ్చిన పనిని ఏం చేశాడంట యేసుప్రభు సంపూర్ణంగా చేసేశాడంట కొలు లేకుండా ఎక్కడ కూడా కొదువు లేకుండా సంపూర్ణంగా నెరవేర్చి అనే మాట చూస్తున్నా నిన్ను మహిమ పరిచితని అని చెప్తున్నాడు అంటే ఆయన ఇచ్చిన పని మనం చేసినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు ఆయన ఇచ్చిన పని మనం జరిగించినప్పుడే దేవునికి మహిమ వస్తుంది కానీ మన తలంపులు పెట్టుకొని మన ఆలోచనలు పెట్టుకొని మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని మనం ఏమి చేసినా దేవుడికి అది అంగీకారంగా ఉండదు దేవుడు దాన్ని అంగీకరించడు దేవుడు దాన్ని బట్టి సంతోషించడు నువ్వు ఎంతైనా చేయొచ్చు నువ్వెంతైనా కష్టపడచ్చు నువ్వు ఎంతైనా చేయొచ్చు కానీ దేవుడు సంతోషించడు దేవునికి మహిమ రాదు మన సౌద్యని ఆధారంగా చేసుకుని ఏదైనా సరే అది ఫలింపులోనికి రాదు కానీ దేవుని అప్పగించిన చిన్న పనైనా కానీ దాని కొరకు మనం ప్రయాసపడితే దేవుడు అధికమైన మహిమను పొందుకుంటూ ఉంటాడు అదే ఇక్కడ మాటల్లో మనం చూస్తూ ఉంటాం మన ప్రభు చెప్తున్నాం నా ఇష్టాన్ని నెరవేర్చుకుని నేను రాలేదు నేను సంపూర్ణంగా నీ చిత్తాన్ని నెరవేర్చాను అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి మనం కూడా అలా చెప్పే వారంగా ఉండాలి మనం ప్రార్థన చేస్తాం పరలోకం పరలోకం మా తండ్రి నీ నామ పరిశుద్ధ పరచుబడడం కాక నీ రాజ్యం వచ్చును కాక పరలోక మంది నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా నీ చిత్తం నెరవేరును కాక అని మరి ఎవరు నెరవేరుస్తారు ఆయన చిత్తాన్ని ఈ భూమి మనమే కదా నెరవేర్చాల్సింది మన ఇష్టానుసారంగా మనం ఇది మన ఇష్టాలను మనం నెరవేర్చుకుంటే మన స్వబుద్ధి ప్రకారం మనం నడిస్తే ఆయన చిత్తాన్ని నెరవేర్చేది ఎవరు ఆయన చిత్తాన్ని జరిగించేది ఎవరు అందుకని ఆయన మనం నేర్పరచుకుని మన స్వబుద్ధి ప్రకారంగా చేసుకుని ముందుకు పోవడానికి కాదు కదా మన స్థలంపులను ఆధారంగా చేసుకుని ముందు పోవడానికి కాదు కదా ఆయన మనల్ని నేర్పరచుకుంది ఆయనకు లోబడాలి ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన సమస్తం జరిగించగలిగినటువంటి ఆయన సమస్తం సాధ్యం ఆయనకి ఆయనకు అంటూ అసాధ్యమైందంటూ లేదు మన స్థితిగతులు ఎలానే ఉండని కానీ ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళినప్పుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తానన్నాడు దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నవి అని ప్రభు అక్కడ పౌరు భక్తుడు రామ సంఘానికి రాస్తూ అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే సమస్తము సమకూడి జరిగించేటువంటి దేవుడు ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆటంకాలన్నింటి తొలగించే దేవుడు కాబట్టి మన సబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు మన సబుద్ధిని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు మనం మన మన శక్తిని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు మనల్ని మనం ఆయనకు సజీవ యాగంగా ఆయన సమర్పించుకోవాలి ఉత్తమమైనది అనుకూలమైనది అంగీకారమైనది ఆయన యొక్క గొప్ప చిత్తాన్ని మనం ఎరగాలి అంతేగాని లోకస్తుల వల్ల మనం ప్రయాసపడకూడదు అదే ప్రభు చెప్తున్నాడు యశు మనకు మాదిరి అని అన్నీ చేయగలిగి కూడా నేను చేసినంతా కూడా నీ చిత్త ప్రకారమే చెప్తున్నాడు మరి మనం చెప్పగలం ఈరోజు మనం చేసే దేవుని చిత్త ప్రకారమే దేవుడు అందుకే ఏర్పరచుకున్నాడు దేవుడు నాకు ఇచ్చిన తలాంతి ఇదే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్ ఇదే దేవుడు నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నావన్నీ దీనికి సంబంధించినవే దేవుడు నాకు చూపించే దర్శనాలు కావచ్చు దేవుడు నాతో మాట్లాడే మా మాటలు కావచ్చు దేవుడు నేను నేను చెప్పే వాక్యాలు కావచ్చు ఇవన్నీ నేను చేసే పని చెరిగి తగినవే అని మనం చెప్పగలమా నేనన్నీ ఆయన తగినట్లుగానే చేస్తున్నాను దేవుడు నాకు చూపించినట్లుగానే అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు అందరికీ దర్శనాలు చూపిస్తున్నాడు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు మరి ఆయన తగినట్లుగా నేను ఆయన చూపించిన నేను ముందుకు వెళ్తున్నానా అనేది మనం మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా కూడా ఆయనకు మహిమ రాదు మనం ఎంతైనా ప్రయాసపడచ్చు ఎంతైనా కష్టపడచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఆయనకు అంగీకారం కాకపోతే ఆయనకి మహిమ రాదు మరి ఆయన మహింపరచకుండా మనం ఏం చేస్తాం ఇంకే లోకంలో ఉండి ఏం ప్రభుకి ఏం మనం ఆయన మహింపరచినప్పుడు అదే చెప్తున్నాడు నువ్వు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిండి మహింపరచాలని తీసుకొని చెప్తున్నాడు కాబట్టి మనము ఆయనకు తగిన అదే రాస్తారు తెసలోని కలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో తెసలోని కలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో తన రాజ్యమునకును మహిమకును పిలుచున్న మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వల్లని మీలో ప్రతి వాణిని హెచ్చరించు ధైర్యపరుచుచు సాక్ష్యం ఇచ్చుచు అని పౌరు భక్తుడు తెసలోని సంఘానికి రాస్తున్నాడు ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలంట దేవునికి తగినట్టుగా నడుచుకోవాలంట మనల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా ఆయన పిలుపుకు తగినట్లుగా ఆయన రాజ్యానికి ఆయన మహిమకి మనల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి కానీ మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని కాదు ఇక్కడ కూడా మనము ఆయనని ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని చెప్పి ఇక్కడ కూడా ఆయన ఒక రకంగా బతిమాలుతున్నాడు పౌరు భక్తుడు అదే ఆయన కొరం దిల్కి రాసిన కూడా చెప్తారు మళ్ళీ కొరందిరికి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యం పంతొమ్మిది ఇరవై వచనాలు అంటాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఏమంటున్నాడు మీ దేహముతో దేవుని మహిమపరచండి అని అంటున్నాడు అటు మనల్ని సమర్పించుకోమంటున్నాడు నీ తలంపులు దేవుడికి వ్యర్థం అవసరం లేదానికి నీ జ్ఞానం దేవునికి వ్యర్థం అవసరం లేదానికి నీ శక్తి అది వ్యర్థం అది దేవునికి అవసరం లేదు నీ నుంచి ఏది కూడా దేవుడికి అవసరమే లేదు నీ దేహం కావాలి అదానికి ఆలయం అని నేను ఉంటాడు ఆయన చిత్తాన్ని జరిగించుకుంటాడు నువ్వు లేవబడాలి అంతే నీ దేహంతో దేవుణ్ణి మహింపరచమన్నాడు పౌరభక్తుడు కూడా కాబట్టి నిన్ను ను సజీవ యాగంగానికి సమర్పించుకోవాలంతే నువ్వు ఏది కూడా నీది తలంపులు నీ ఆలోచనని పక్కకు పెట్టి ఆయన చిత్తానికి లోబడాలంతే అది ఇప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తా ఉంటాడు మనలో ఉండే దేవుడు ఆయన తెలియదు ఎలా నడిపించాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మనలోనే కదా దేవుడు ఉండేది ఎక్కడో ఉన్నాడు కదా లోకంలో ఎక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదా మన తెలుసో వాక్యాలన్నీ కూడా మరి అప్పుడు దేవుడు మనలో ఉంటున్నప్పుడు అని తెలియదాన్ని ఎలా మనిషిని నడిపించాలో ఎలా తీసుకెళ్లాలో తెలీదా అని తెలుసు కాబట్టి పౌర భక్తులు అంటున్నాడు మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు మన దేహం ద్వారానే దేవుణ్ణి మహింపరచగల ఎందుకంటే ఆయన పనిచేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన చెప్పిన దగ్గరికల్లా పోయి ఆయన చెప్పమన్న మాటలు చెప్పి ఆయన చెప్పిన రీతిగా పరిచర్ చేసి దాని ద్వారా దేవుణ్ణి మహింపరచగలను తప్ప మన ఆలోచనలతో కాదు మన శక్తితో కాదు మన జ్ఞానంతో కాదు దేనితోనే కాదు మన చదువులతో కాదు ఏంతో దేంతో కూడా పని కాదు దేవుడి ద్వారానే అవుతుంది దేవునికి లోబడినప్పుడే అవుతుంది కాబట్టి ఆయనకు మనం సమర్పించుకున్నప్పుడు దేవుడికి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు మన పరిచర్ ముందుకు నడిపిస్తూ ఉంటాడు అలా కాకుండా మన సొంత తలంపులు పెడితే ఏమవుతుంది తెలుసా చూడండి రెండు రెండు ఉపమానాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను మన సొంత తలంపులు ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే మత స్వార్థ పదమూడు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ మత్స వత్త పదమూడు అధ్యాయం ఇరవై ఏడు నుంచి వరకు అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్ధకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తివి కదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినావని అడిగేవి ఇంటి యజమానుని దాసులు అంటే వాళ్ళు పని వచ్చారు నువ్వు పొలంలో మంచి విత్తనాలే విత్తావు కదా మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నారు అప్పుడు అని అంటున్నాడు ఇది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా అంటే ఇది శత్రువు చేసిన పని అతడు వచ్చి గురుగులు నాటిపోయాడు అని చెప్పి యజమానుడు చెప్పినప్పుడు దాసులు ఏమంటున్నారు ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చడం నీకు ఇష్టమా అని అతను అడిగి ఏమడిగారు మంచి మాటే అడిగారు అతల్ని తప్పుగా ఏమడలేదు నేను వెళ్ళి ఆ గురుగులన్నింటినీ పెరిగి వేస్తాము మేము తీసివేస్తాము అని చెప్పి యజమానుడు అడిగితే యజమానుడు ఆలోచన ఎలా ఉందో చూడండి అందుకు అతడు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు ఏమంటున్నాడు మీరు గురుగుల్ని పెరుగుచుండగా వాటితో పాటు గోధుమలు కూడా తీసివేస్తారు కాబట్టి నష్టాన్ని చేస్తారు మీరు కాబట్టి ఏమంటున్నాడు కోత వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి కోత ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చిపెట్టుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోత వాళ్ళు చెప్పిన ఆలోచన మంచిదే మేము వెళ్ళి గురుగులని తీసివేస్తామంటే మీరు గురుగులతో పాటు గోధుమలు కూడా తీసివేస్తారు మీ అంటే చూడు ఆయన ఆలోచనకి వీళ్ళ ఆలోచనకి ఎంత తేడా ఉందో చూడండి అంటే వీళ్ళు ఇన్స్టెంట్ గా ఆలోచించారు ఇన్స్టెంట్ గా ఏదో చేసేయాలనుకున్నారు అంటే ఏదో ఏదో ఆ పని చేసి పెట్టాలి అని ఆలోచించారు తప్ప దీనివల్ల మంచి ఏమన్నా ఉంది చెడ్డేమో ఉంది దీనివల్ల వచ్చే నష్టాలు దాని కాన్సిక్వెన్స్ దాని పరిణామాలన్నీ కూడా వాళ్ళు యోచించలేదు కానీ యజమానుడు యోచించాడు ఏమని మీరు వెళ్ళి గొరుగులు గురుగులు తీసేటప్పుడు గోధుమలు కూడా తీసివేస్తారు కాబట్టి నష్టం జరుగుతుంది మీరు కోత వరకు ఆగండి అప్పుడు చాలా స్పష్టంగా మీకు తెలుస్తాయి అప్పుడు మీరు గురువుల్ని కాల్చేసి గోధుమల్ని నా పొట్టులో నేను పెట్టుకుంటున్నా కొట్టులో నేను చేర్చుకుంటాను అని చెప్పాడు అంటే శిష్యులు అక్కడ ఉన్నటువంటి ఆ పని యొక్క ఆలోచన విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆ యజమానుని ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో చూడండి అన్ని ఆలోచించగలడు యజమాని మన దేవుడు అంత గొప్పవాడు ఆ యజమాను దేవునికి సాదృశ్యం అంటే ఆ యజమాను యొక్క ఆలోచన చూడండి శిష్యుల యొక్క ఆలోచన అక్కడ ఉన్నటువంటి ఆ పని ఆలోచన చూడండి అంటే ఆయన ఆలోచన ఉన్నతమైనది అని చెప్పడానికి ఇది ఒక రుజువు కదా ఆయన ఎంత దూరం ఆలోచిస్తాడో ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తాడనే దానికి ఒక ఉదాహరణ కదా ఇది కాబట్టి మీరు గోధుమలు తీసేటప్పుడు ఆ గురుగులను తీసేటప్పుడు గోధుమలు కూడా పెలిగిస్తారు నష్టం చేస్తారు మీరు కాబట్టి మీరు ఎదురు చూడండి అని చెప్పాడు అదే వదిలిపెట్టుంటే వాళ్ళు వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే వాళ్ళు ఇష్టానుసారంగా తీసేస్తారు మంచిది చెడ్డదేదో తెలీదు అదే ఇంకొక ఉపమానం కూడా చూస్తాం మనం లోకస్ వార్థ తొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు వచ్చినలో ముఖ స్వార్థ తొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటి నుంచి వరకు ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణ మొగుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు ఆయన శిష్యులు జరుగుతున్న సందర్భం ఇది అంటే ఆయన సిలువ ఆయన సిలువ వేయాల్సిన సమయం దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎరుసుంకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని యేసు ప్రభు ఎరుసలేంకు వెళ్ళాలని చెప్పి మనసు స్థిరపరుచుకున్నాడు అంటే ఆయన ఆయన సిద్ధపడ్డాడు ఎరుశలేముకు వెళ్ళాలని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి బస ఆయనకు బస సిద్ధము చేయవాలని సమరలు యొక్క గ్రామంలో ప్రవేశించరు కానీ ఆయన ఎరుశలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకునలేదు ఇనేం చేశాడు ఎరుశలేముకు వెళ్ళాలనుకున్నాడు కొంతమంది దూతలు పంపించాడు ముందుగానే వాళ్ళు సమరయ పట్టణాల్లో అక్కడక్కడ తిరుగుతా ఉన్నారు అక్కడక్కడ తిరిగినప్పుడు ఎవరు కూడా వాళ్ళకి స్థానం వీలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు దేవుడు వాళ్ళని ప్రేరేపించలేదు ఎందుకు యేసు ఎక్కడ కూడా బస చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదంటే ఈయన ఎరుసలేముకు వెళ్ళాలని ఆ విషయం దీనికి తెలుసు కానీ ఆ శిష్యులకు తెలియదు అప్పుడేమైంది శిష్యులు ఆయన యాకూబు వ్యూహాను అది చూచేమంటున్నారు ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను దేవుడు ఆలోచన వీళ్ళు ఎరగలేదు అక్కడ శిష్యులు దేవుడు ఆలోచన వీళ్ళు తెలియదు వీళ్ళు పోయారు వెతికారు ఎవరు సమరయ ప్రాంతాల్లో వెతికారు ఎవరు చేర్చుకోలేదు ఎందుకు ఈయన ఋషులు ఎందుకు వెళ్ళాలని ఉన్నాడు కాబట్టి అది వాళ్ళకి తెలియక వీళ్ళు ఎవరు యేసు ప్రభుని చేర్చుకోరా యేసు ప్రభుని వీళ్ళు అంగీకరించరా వీళ్ళని రానివ్వరా ప్రభు ఇష్టమైతే చెప్పు ఆకాశం అగ్ని దిగి వచ్చి దహించి వేస్తామని మేము ఆజ్ఞాపిస్తామని చెప్పి చెప్తున్నారు అంటే ప్రభు తిరిగి వాళ్ళని గద్దించడు వాళ్ళని అంటే తిట్టాడు అంటే చూడండి దేవుని యొక్క ఆలోచన విధానానికి శిష్యుల యొక్క ఆలోచన విధానానికి ఎంత తేడా ఉంది అని తెలుసు సమస్తం ఏం చేయాలో ఎలా ఏం జరుగుతుందో ఏం చేయాలో అవన్నీ మనకు తెలియవు ఆయన ఉద్దేశాలు మనకు తెలియవు కాబట్టి ఆయనకు లోబడాలి ఆయన వెంబడించాలి ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి మన స్వబుద్ధి అది చాలా అల్పమైంది స్వల్పమైంది మన స్వబుద్ధి వల్ల మనం పనిచేస్తే నష్టాన్ని కొని తీసుకొస్తాం దేవునికి మహిమ రాదు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం పరిచయ చేస్తే అది దేవునికి మహిమ రాదు అది దేవునికి నష్టాన్ని చేకూరుస్తుంది సంఘానికి నష్టమే చేకూరుస్తుంది నేను కాలుగా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు కాలు ద్వారా తిని అనుకుంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా ను చేతుల ద్వారా చేతుల లాగా నేను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు కాలంలాగా నడవాలనుకుంటే ఎంత అసహ్యంగా ఉంటది అలానే నీకు ఇచ్చబడిన పని చేయకుండా నువ్వు వేరే దానిలాగా నేను చేయాలి వేరే అవయవం నేను ఉండాలని నువ్వు అనుకుంటే శరీరం పని చేయదు కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలా ప్రభుకి సజీవ యాగంగా మనల్ని మనం మన శరీరాల్ని అప్పగించుకోవాలి మన తలంపుల్ని కాదు మన జ్ఞానాన్ని కాదు మనం బలాన్ని కాదు మన శక్తిని కాదు దేన్ని కాదు మనల్ని మనం అప్పగించుకోవాలి ఆయనకి లోబడాలి ఆయన నడగాలి ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైన దేవుని చిత్త మనం ఎరగాలి అది ఎరిగి ఈ లోకస్తులవలే కాకుండా ఆయన కొరకు మనం ప్రయాసపడాలి ఒకవేళ మన తలంపులు పెట్టుకొని మనం పరిచయం చేస్తే మనలో అహం ఉంటది గర్వం ఉంటది నేను చేస్తున్నాను అని చెప్పి గర్వం ఉంటుంది అంటే మన తలంపులు మనం పెట్టి మనం ఆలోచన చేసి ముందుకెళ్తే అవి దేవుని తలంపుల కంటే గొప్పమైనట్టు అర్థం ఇంకా మనం చెప్పుకున్నట్టుగా కాబట్టి దేవుని కంటే ఉన్నతమైన తలంపుగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు ఆయన పరిపూర్ణుడు ఆయన కంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు లేరు ఆయనకంటే ఉన్నతంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అదే ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో మనం చూస్తూ కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇప్పుడు దేవుడు మనకి ఏదో పని అప్పగిస్తూ ఉన్నాడు దేవుడు మనకి ఏదో ఇచ్చాడు ఏదో తలంత ఇచ్చాడు ఏదో ఒక పరిచర్ను మన చేతికి అప్పగిచ్చాడు అది ఏంటి నేను చేస్తున్న పరిచర్య ఏంటి దేవుడు నాకు అప్పగిచ్చింది నేను చేసే పని దేవుడికి అంగీకారం అయిందేనా నాకు చూపించిన దర్శనాలన్నీ దేవుడు తగినట్లుగానే దేవుడు ఆయన నేను వెళ్ళే మార్గానికి తగినట్లుగానే ఉన్నాయా నాకు దేవుడు ఎన్నో కళలు చూపించాడు ఎన్నో దర్శనాలు చూపించాడు ఎన్నో చూపిస్తున్నాడు మనందరికీ అందరికీ తెలుసు ఎవరెవరికి ఏమేమి చూపించాడు దేవుడు మరి అవన్నీ చూపించినప్పుడు నేను ఈ రోజు వెళ్తున్న మార్గము దానికి తగినట్లుగానే ఉందా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నా స్వబుద్ధిని ఆదరణ చేసుకుని నేను వెళ్తున్నానా అలా వెళ్తే దేవునికి మహిమ రాదు దేవుని పర్చనే జీవితం మనకి ఎందుకు దేవుని మహింపరచని పరిచర్య మనకి ఎందుకు దేవునికి సంతోషపరచని పరిచర్య మనకి ఎందుకు కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం మనల్ని మన దేవునికి సజీవయాగంగా అర్పించుకుందాం మనకంటే గొప్పగా ఆలోచించగలిగిన దేవుడు మనకంటే ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడు మన పరిస్థితులు మన స్థితిగతులు మనల్ని అడ్డగిస్తున్నాయేమో మనల్ని మన పరిస్థితులు మనల్ని వెనకదీస్తాయేమో మన అనుమానాలు మనకు ఉండొచ్చు ఒకవేళ ప్రభు పిలుపులో మనముంటే ప్రభు చిత్తంలో మనముంటే ఎటువంటి పరిస్థితులైనా తల్ల కిందులు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అని అన్ని సమస్తలను సాధ్యపరచగలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన వైపు తిరిగి ఆయనకు లోబడి ఆయనకు వణుకుతూ ఆయన ఇచ్చిన పరిచర్యని తుదమట్టుకు లోకంలో మన కాలం ముగించేంత వరకు కూడా మనం చేద్దాము దేవుడు మనకు సహాయించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి కృప దేవుడు మన అందరికీ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుమైన తండ్రి ప్రేమ తనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభువ సర్వశక్తివంతుడ సర్వాధికారి మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు ప్రభు ఎంతవరకు తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మీకు అవును తండ్రి మా స్వబుద్ధిని మేము ఆదారం చేసుకోకుండా మా సొంత తలంపులని ప్రభావ మా శక్తిని మేము ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారంగా చేసుకునేటువంటి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించండి మన మమ్మల్ని మీకు సజీవ యాగంగా తండ్రి మేము అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా ఉత్తమైనది అనుకోవడం సంపూర్ణమైన మీ చిత్తాన్ని మాకు తెలియచేయండి ప్రభావి మీరు మాకు ఇచ్చిన తలాని తెలు కృపావరం మీద మీ గ్రహించి ప్రభావ నిన్ను మహింపచడానికి కృప చూపించండి తండ్రి నేను ప్రభావం మీరు మమ్మల్ని నేర్పరచుకునే మిమ్మల్ని మహింపరచడానికి మమ్మల్ని నేర్పరచుకునే మీరు చేయడానికి ప్రభావ కాబట్టి తండ్రి మీకు తగినట్లుగానే మేము ముందుకు పోవాలా ప్రభావ కాబట్టి తను వాళ్ళు మీకు ఏమైనా ఆయస్కరమైన మార్గాలు ఉంటే మా స్వబుద్ధి ఉంటే తొలగించండి నన్ను మీకు మా ఆయస్కరమైనది ఏంటంటే తొలగించండి ప్రభు తండ్రి నేను మీ చేతికి అప్పగించుకుంటున్నా మీరే సహాయపడమని తండ్రి నేను మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చి మీరే మహిం పొందమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు అయిన కృప కనికరము ప్రేమ సమాధానము నడిపిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించు కాక ఆమె ప్రైజ్ అందరికి ప్రైజ్ బ్రదర్స్ సిస్టర్స్